కర్మలో కలిగి ఉన్నంతసేపు వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కర్మలో లేకపోతే వెళ్ళి నిద్రపోతాడు తినేసి నిద్రపోతాడు తిని నిద్రపోతా అన్నది అది తమో గుణ లక్షణం తమోగుణం అలాగే ఉంటుంది వాడిని రజోగుణంలోకి తీసుకురావాలి అంటే ఏం చేయాలి వాడి మనస్సులో ఒక ప్రేరణను ఇవ్వాలి కర్మ చేసేందుకు ప్రేరణ ఇవ్వాలి అందుకోసము కొంచెం అట్రాక్టివ్ ఈ వాక్యాలు కనపడతాయి వాటికి అర్థవాదులు అని చేరకం అర్థం వదతి అంటే దాంట్లో ఉన్న అర్థం కాకుండా మరో అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది అది ఇట్ మీన్స్ సమ్థింగ్ ఎల్స్ దస్లో ఇట్ ఈస్ కాల్ అర్థవాద సో శ్రీకృష్ణుడు హీఈస్ రిఫరింగ్ టు ఆల్ దట్ పుష్పితాం వాచం చాలా శోభాయమానంగా అట్రాక్టివ్గా ఉంటాయి పుష్పితాం వాచం అంటే అట్రాక్టివ్గా ఉంటాయి కానీ వాస్తవంలో అవి దే ఆర్ దే బైండ్ యూ దే ఆర్ మెంట్ ఫర్ ఎంకరేజింగ్ ఎ పర్సన్ హూ ఈజ్ థామసికా వేదము యొక్క అలాగే ఉంటుంది మరి వేదమే చెప్పింది కదండి ఇదంతా వేదం అలా ఎందుకు చెప్పాలంటే వేదము తమో ఉన్నవాడి చేత కర్మలని చేయిస్తుంది వాడు తమో ఉంటాడు వాడు తిని నిద్రపోతూ ఉంటాడు వాడికి ఎరే నీకు ఇలాగే తిని నిద్రపోతూ ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళవచ్చుమా అని చెప్తుంది కాదు మరి అయితే స్వర్గానికి నేను వెళ్లాలంటే ఏం చేయాలి అంటాడు వాడు ఇగో ఈ కర్మ చేయాలి ఓ ఆ కర్మ చేయాలా ఆ కర్మ చేయాలంటే ఏం చేయాలి ఉపనయనం చేసుకుని వేదం చదువుకోవాలి ఓకే సో తిని నిద్రపోవడం బాటుగా ఉపనయనము వేదాధ్యయనము కర్మ చేసుకోవాలి వాడు ఆ కర్మ చేస్తుండగా మళ్ళీ వేదం వచ్చే ఏం చెప్తుందో తెలుసినా రే నువ్వు ఇలా కామ్యకర్మల్ని చేస్తే ఏం ఉపయోగం లేదు ఇగో ఇక్కడలాగే నువ్వు నిత్య కర్మలు చేయాలి అవేమిటి అంటే ఫలంతో సంబంధం లేని కర్మలు కొన్ని ఉన్నాయి ఫలం అనే మాట ఉండదు అక్కడ ఈ ఈ పుష్పితాం వాచ్యం ఇవేముండవు అర్థవాదులేముండవు ఉరికే చేయమని ఉంటుందంట లైక్ ఇవి నీశవాస్య ఉందనుకోండి కురవన్నే వేహకర్మాణి జీవిషేచ్ఛత గుంసమాహం కర్మల్ని చేస్తూనే బతకాలి ఎందుకు అని మీరు అడగద్దు అక్కడ ఏమీ లేదు చెప్పడానికి సో అలాంటి నిత్య కర్మలని చెప్పే వాక్యాలు ఉంటాయి అవి చేయమంటే నిత్యకర్మలు ఎందుచేత ఎందుకోసం విడిచే చేయించటం అంటే రజోగుణం నుంచి సత్వగుణానికి ఎదుగుతాడు సత్వగుణంలో ఉండి అప్పుడు ఉపాసన చేయటానికి అర్హత వస్తుంది ఆ ఉపాసన వస్తోంది ఈ రెండు మంత్రాలు అయ్యాక వస్తుంది చేస్తే అంతఃకరణ శుద్ధి వచ్చి ఆ తర్వాత ఆత్మనిష్ఠుడై బ్రహ్మజ్ఞానవుతాడు అంతవరకు వేదం వీడిని చేపెట్టుకుని నడిపిస్తూ ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టేజ్ వచ్చి అక్కడ కూర్చుండిపోతారు దే డోంట్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ ది ప్రాబ్లం అందుకోసం అలాగా స్టక్ అయిపోతూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన మార్గంలో ఎప్పుడు స్టక్ అయిపోకూడదు ఎక్కడ స్టక్ అయిపోకూడదు అలా స్టక్ అయిపోతే అది పొరపాటే ఇప్పుడు మీరు స్కూల్ టీచరు దగ్గర ఎక్కాలు పుస్తకం నేర్చుకున్నారు ఐదో తరగతి వరకు మంచి టీచర్ మన మనందరం ఐదో తరగతి చదువుకున్న వాళ్ళమే కదా మీ బడి పంతులు గారిని మీరు గుర్తు చేసుకోండి దేవర్ ఆల్ నైస్ పీపుల్ చక్కగా మనకి ఎక్కాలు అలా బలా పలక తలా ఇలాంటి పదాలన్నీ నేర్పినటువంటి టీచర్స్ సో అక్కడే స్టక్ అయిపోయారు అనుకోండి ఆ గురువు గారు మనకు సర్వం బోధించేసరి ఇంకా నేను ఆ గురువు గారి దగ్గరే ఉండిపోతాను అని అలాగే స్టక్ అయిపోతే ఆయన ఏం చెప్తారంటే ఊరు వెళ్ళివాడా ఇంకా నా చుట్టూ తిరుగుతావు ఎందుకురా హై పో నేను నీకు కాగితం రాసిస్తాను ఆ హెడ్ మాస్టర్ తెలిసిన నాకు వెళ్ళి హై జాయిన్ అవ్వని ఆయనే పంపిస్తాడు హై స్కూల్కి ఎందుకంటే యూ చూపించ షుడ్ నాట్ గెట్ స్టక్ దా యూ ఫుడ్ మేక్ ప్రోగ్రెస్ సో స్టూడెంట్ స్టక్ అవ్వకూడదు ఉపాధ్యాయుడు కూడా ఆచార్యుడు కూడా హీ హ్యాస్ టు సెండ్ హిమ్ ఫార్వర్డ్ కానీ ఆధ్యాత్మిక రంగంలో కర్మ దగ్గర స్టక్ అయిపోయారనుకోండి మొహమాటానికో లేకపోతే మరోదానికో కొంతమంది మొహమాట పడతారు ఎలాగా ఇప్పుడు ఈ ఆచార్యుడి దగ్గర ఉన్నారు కదా ఇక్కడి నుంచి ఇంకోహ దగ్గరికి వెళ్ళారనుకోండి ఈయన ఏమనుకుని పోతారో అని మొహమాటం అలా మొహమాట పడితే మీరు హై స్కూల్కి వెళ్ళగలిగి ఉండేవరా అలా మొహమాట పడకూడదు బట్ మేక్ ప్రోగ్రెస్ దీంట్లో మొహమాటం ఏముంది ఎందుకు మొహమాట పడాలి హై స్కూల్లో చదువుకునే ప్రైమరీస్ టీచర్ ఉంటారు వాళ్ళకి మనం చేసి సేవ ఏదైనా ఉంటే చేయాలి అంతేగాని మొహమాట కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన ఐదో తరగతి అయిపోయిందంతే ఇంకేం చెప్తారు మీకు ఆయన మిమ్మల్ని ముందుకు పంపిస్తారు కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ప్రాగ్రెస్ పురోహితుడి దగ్గర అవిపోకూడదు ఉపాసనా లెవెల్కి వెళ్ళాలి అక్కడ అయిపోకూడదు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళాలి ఆ ప్రోగ్రెస్ చేయించడం కోసమని ఈ రకమైన నింద సో అర్థవాదరథా స్వార్థ తర్వాత ఇంకోటి ఏంజర్ ఉంది నాణ్యదస్థీతి వాదినహ అని అంటాడు శ్రీకృష్ణుడు మీరు కర్మఠుడి దగ్గరికి వెళ్తే నువ్వు కర్మ చేసుకొని నీకు మోక్షం వస్తుంది ఇంకేం అక్కర్లేదని చెప్పినప్పుడు నాణ్యదస్థీతి వాదినహకాయన ఉండేవారు ఆయన ఏమైనా సలహా చెప్పేవారంటే నువ్వు కాశీలో నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఫ్లాట్లు కొడుతున్నాడు నేను నీతో చెప్పి ఆయనతో చెప్పి నీకు కొంచెం టెన్ రిబేట్ మీద నీకు ఫ్లాట్ ఇప్పిస్తాను అది కొనుక్కో ఇక్కడ రిటైర్ అయిన వెంటనే నీ కాశీలోనే ఒక ఫైనాన్స్ వాడిని కూడా నేను చూపించి పెడతాను వాడి దగ్గర ఈ డబ్బులన్నీ దాచిపెడితే వాడు వడ్డీ ఇస్తూ ఉంటాడు ఆ ఫ్లాట్లో ఉండు ఈ వడ్డీ తింటూ ఉండు ఆ గంగలో అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉండు నీకు శివుడు చచ్చిపోయే ముందు వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తే నీకు మోక్షం వస్తుంది నేను చెప్పి ఇవాడైనా విచ్ ఇస్ నైస్ అది అర్థవాద అదంతా అర్థవాద ఏమిటి అర్థవాద అంటే కాశీ గొప్ప పుణ్యక్షేత్రము అని అర్థం దాని అర్థం అది అంతేగాని ఇప్పుడు కొంతమంది లోకంలో అన్ని రకాల కరప్షన్స్ పాపాలు చేసి చేసి చేసి పొరపాటుని కాశీలో చచ్చిపోతే శివుడు వెంటనే అక్కడ కాపలా కాసి వాడి చెవిలో చెప్పేసి వాడికి మోక్షం ఇచ్చేస్తాడని కాదు అర్థం దానికి దాని అర్థం ఇంత మాత్రమే ఎంతంటే కేవలము కాశీ గొప్ప పుణ్యక్షేత్రము అని అర్థం దానికి అర్థవాదాన్ని పేరు మార్గం ఇంకోటి లేదని చెప్తాడు సో దేర్ ఈజ్ అ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ సమ్ టైమ్స్ సమ్టైమ్స్ సెల్ఫ్ డిసెప్షన్ ఉంటుంది వాడు పొరపాటుపడి ఇంకోహడికి ఆ పొరపాటును అంటగా నడిపిస్తూ ఉంటాడు ఆ మాట రాబోతోంది అంధేన నియమాన యథాంధ అని వాడు పొరపాటుపడి ఇంకోటిని ఆ పొరపాట్లకు దింపుతాడు దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్లీ దెర్ ఈజ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ ఎస్పెషల్లీ ఈ ఫెయిత్ పీపుల్ ఉన్నారు చూసారా దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారండి దే ఆర్ ఇన్సెక్యూర్ దే బికాజ్ దే ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ which they are not sure of they are not sure of what they are doing urke pai ke a language untundi swastha parichuta nenu a balana father degiriki vellanu father i degiriki vellanu velte ayana nannu swastha parichinadu ani cheppindi okaame ame lambada yuvati nenu vinnanu ee mata a vadu neechukunna mana nagarikatakke sambandhinchina padalu ronde undu vaadini avadu okati father i రెండు స్వస్థపరుత ఈ రెండు పదాలే షీ జస్ట్ పిక్డబ్ దట్ వర్డ్స్ అంటే జస్ట్ దే లిట్ ఇల్ ఒకాబిలటీ స్వస్థపరుతం అంటే తర్వాత ఇంకా ఆవిడకి సమస్యలు ఏం లేవా అంటే జన్మభూమిలో అర్జీ పెట్టుకుని అక్కడ తయారావిడే సో స్వస్థము లేదేం లేదు ఊరికే జస్ట్ లాంగ్వేజ్ ఇచ్చేసి అండ్ దే ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ నాట్ ష్యూర్ దే ఆర్ వెరీ అన్ష్యూర్ పీపుల్ దే దే వాంట్ టు డిస్కవర్ సెక్యూరిటీ in numbers so develop our flock on a flock in pedda cheskunte ante mana christians yokka sankhya 2% undi ippudu 3% aite apudu manamu we can demand reservations we can vote block is all political there is no conversion of heart or any existence and the fellow is insecure he is not sure of what he is doing And so he wants to discover security in, in numbers. If karma is like that. Karma people, they are not sure of what they are doing. Because, If karma is not a problem, it is not a problem. What is the problem? What does it say? Swarga is not a problem. Swarga is not a problem. Passport is not a problem. ఇక్కడ మాట ఏమిటంటే ఇక్కడ ఇక్కడది ఏమీ చెప్పడం ఫెయిత్ అంటాడు సో ఈ విధంగా అంధేనైవ నీయమానా యథాంధా సో సమాజంలో ఇలాగా పుష్ చేసి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు స్వయం ధీరాహ పండితం మన్యమానా మేమే పండితులము మేమే వివేకం వాళ్ళము ఈ ఆత్మ ఆత్మా దోమ అంటూ ఉంటారు వీళ్ళు ఆత్మే సర్వం ఆత్మే సర్వం అయితే దానికి ఇచ్చి లాజిక్ ఎలా ఉంటుందంటే ఆత్మా సర్వం ఆత్మే సర్వం అయితే మరైతే ఆయన ఏమో భిక్ష ఎందుకు చేస్తున్నాడండి ఇంకా ఆత్మే సర్వం కదా ఆయన భోజనం ఎందుకు చేస్తున్నాడు ఇదో లాజిక్ లేకపోతే ఆత్మే సర్వం ఆత్మ పూర్ణం అంటాడు మొన్నేమో డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ చేయించి నేను చూశాను ఆత్మ పూర్ణమైతే ఇంజక్షన్ ఎందుకు చేయి ఇదో లాజిక్ ఇలాగా కొంచెం ఆ మూర్ఖుల యొక్క మనస్సును దంజింపజేసేటువంటి కొంత జోకులర్ లాజిక్లు ఏవో చెప్తూ ఉంటారు చెప్పి మేమే వివేకం గల వాళ్ళము మేమే పండితులము పండ పండ జ్ఞానం పండిత అంటే జ్ఞానము గలవాడు జ్ఞాన జ్ఞానులము అని వాళ్ళు అనుకుంటారు పండితం మన్యమానా సంస్కృతంలో పాణిని ప్రయోగం ఉంది పండితం మన్యమానా అనే ప్రయోగం ఏమిటంటే అపండిత స్వయం పండిత ఇది మనుకే అనే విగ్రహవాక్యంలో పండితం మన్యమాన అని ప్రయోగం వస్తుంది పండితుడు తాను పండితుడు అనుకుంటే దానికి పండితం మన్యమాన అని హి థింగ్స్ హిమ్సెల్ఫ్ టు బే స్కాలర్ అంటే అర్థం ఏంటండి వాట్ ఈజ్ హీ ఈజ్ నాట్ ఏ స్కాలర్ అస్కాలర్ థింగ్స్ హిమ్ స్కాలర్ అపండి స్వయం పండిత ఇది మనుతే ఇది పండితం మన్యమాన అన్నీ మాకే తెలుసును అని అనుకుంటారు శ్రీకృష్ణుడు చాలా సాంఖ్యయోగంలో అది రెండో అధ్యాయంలో ఈ కామనా ప్రవృత్తి ఏదో కామనతోటి కర్మ చేయటం కామనతోటి ఈశ్వరుణ్ణ ఆరాధించటం దీన్ని ఖండించాడు అసలు గీత యొక్క గీత భాగవతం ఈ రెండింటిలో ఈ మోస్ట్ ఫోర్స్ఫుల్ మెసేజ్ ఏమిటంటే నీవు కామనతోటి ఈశ్వరుణ్ణి ఆరాధించటం నువ్వు ఈశ్వరుని ఆరాధించడానికి కంగారు లేదంటే పోనీ కంగారు లేదు ముందు సంసారాన్ని ఆరాధించి వెళ్ళి యు యూ వర్షిప్ ది వరల్డ్ సరే వైల్ నో ప్రాబ్లం బట్ worship ది వరల్డ్ ఫర్ ది షేక్ ఆఫ్ ది వరల్డ్ డోంట్ వర్షిప్ ఈశ్వర ఫర్ ది షేక్ ఆఫ్ ది వరల్డ్ అని చాలా పరుషంగా ఖండిస్తారు దాన్ని భాగవతంలో అయితే కైతవం అన్నారు ఉత కైతవ అని వర్ణించారు కైతవము అంటే కపటము అనర్థం ఏమిటండి వాడేం కపటం చేసేదండి అంటే దేవుణ్ణి పూజ చేస్తాడు vidi కావలసింది దేవుని యొక్క అనుగ్రహం కానీ ఆత్మానందం కానీ కాదు వీడికి కావాల్సింది లౌకికమైనటువంటి ఫలాలు కావాలి సో పూజ చేసి ఇది దేవుడికి ఓ దేవుడా సర్వం నీవే అంటూ ఉంటాడు నీవే నువ్వు దేవుణ్ణి అన్నప్పుడు మళ్ళీ నీకు సర్వమో దేవుడే నీకు పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ నీకు కానీ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈ కామనల వెంట పడతాడు దిస్ ఈజ్ ది కైతవం ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ నిర్మత్సరాణాం సతాం అని భాగవతంలో ఈ భాగవతంలో అటువంటి కైతవ పూర్ణమైన ధర్మం లేదు ఇక్కడ ఇక్కడ మరి ఏం ధర్మం ఉన్నది ఆత్మధర్మము ఎటువంటిది ఉజ్జిత కైతవ ఇక్కడ కైతవానికి అంటే కపటానికి స్థానము లేదు అటువంటి ధర్మం ఇది అని భాగవతంలో ప్రారంభంలోనే రెండో శ్లోకం ఇది సుభూతలు కూడా అంతే కామాత్మాన స్వర్గపరాహ అనే వీళ్ళు స్వర్గ స్వర్గ టూరిస్టులు అయ్యా వీళ్ళు ఈ టూరిస్ట్ ఉంటాడు అనుకోండి టూరిస్ట్ ఈజ్ అవుట్ ఫర్ సమ్ ఎంజాయ్మెంట్ దట్ ఈజ్ వాట్ ఆల్ టూరిస్ట్ ఈజ్ టూరిస్ట్కి వాడికి హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ గ్రోత్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సమ్ ఎంజాయ్మెంట్ అంతే అంచేతనే టూరిస్టులు వస్తున్నారు అంటే వాళ్ళ కోసం స్పెషల్ షాప్స్ స్పెషల్ దుకాణాలన్నీ పెట్టి పెడతారు కేవలం టూరిస్టుల కోసమే అవి ఎలా ఉంటాయంటే ఒక రూపాయి ఖరీదైంది ఐదు రూపాయలు అమ్ముతారు దాంట్లో క్వాలిటీ ఏముండదు కానీ పైపై మెరుగులు మాత్రం గట్టిగా ఉంటాయి అంతా టూరిజం అంటే మరి అలా ఉంటుంది ఒకసారి సిల్వర్ థ్రెడ్ ఫాల్ అని సిల్వర్ థ్రెడ్ ఫాల్ అని ఫాల్ అంటే జలమాత సిల్వర్ థ్రెడ్ ఫాల్ అని ఉంది నేను అలాగే కారులో వెళ్తూ చూసాను ఏదో కొంత ప్రకృతి సౌందర్యం అంటే ఇలా కొంచెం ప్రేవ ఏమో సిల్వర్ థ్రెడ్ ఫాల్ అంటాడు ఏదో ఇక్కడ జలపాతం ఏదో ఉంది ఇండియా వాళ్ళకి ఏదో ట్రాపికల్ పీపుల్ ఎప్పుడు వర్షాలు నా తలక ఏముండదు నీళ్లు చూస్తే మనకు ఆనందం సో అంచేతను రైల్లో వెళ్తుంటే పూనా నుంచి బాంబే వెళ్తుంటే జలపాతాలు చూడవచ్చు అని ఎవరో అన్నారు నాకు ఎప్పుడూ ఒక్క జలపాతం కూడా కనపడలేదు ఎందుకంటే సరిగ్గా ఆ టైంలో గట్టిగా వర్షాలు పడాలి మనకి ఆ భాగ్యం తక్కువ మనం వర్షాలు పడేప్పుడు మనం వెళ్ళాం ఎనీవే సో సిల్వర్ థ్రెడ్ ఫాల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సిల్వర్ థ్రెడ్ ఫాల్ ద నయాగరా ఆఫ్ పెన్సిల్వేనియా అంత అసలు నయాగరా న్యూయార్క్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇది నయాగర్ ఆఫ్ పెన్సిల్వేనియా మై గుడ్డెస్ట్ దిస్ ఈజ్ సిల్వర్ థ్రెడ్ ఫాల్ అండ్ ఇట్ ఇస్ లైక్ నయాగర్ ఆఫ్ పెన్సిల్వేనియా అంటున్నాడయా లైక్ కాకినాడ ఇస్ ది ప్యారిస్ ఆఫ్ ఈస్ట్ కూడా లెటర్ సీ వాటి అని చెప్పేసి వాటితోటి అలా అక్కడికి మూడు నాలుగు సార్లు ఐ డిడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్ త్రీ ఫోర్ టైమ్స్ చూశాను పడలేదు దానికి బట్ ఒక్కసారి సమ్హవ్ ఐ హ్యాడ్ సమ్ టూ త్రీ అవర్స్ ఫ్రీ టైం అప్పుడు ఏమో దీని సంగతి ఏమిటో చూద్దామంటే ఆ పోల్ అండి మీరు మీ నోటమిటి వచ్చింది అసలు ఎగ్జిట్ నైన్ ఇంకా రాబోతుంది ఎగ్జిట్ సరే వీటికి ది ఎగ్జిట్ వెళ్ళాం వెళ్ళగానే పార్కింగ్ లాట్ రెండు కార్లు ఉన్నాయి మాది మూడో కారు పెట్టాం అక్కడ రెండు వేల కార్లు పెట్టచ్చు ఆ పార్కింగ్ లాట్లో విశాలమైన పార్కింగ్ లాట్ సరే కారు పెట్టాం వెళ్ళామంటేనే సిల్వర్ థ్రెడ్ ఫాల్ చూడాలండి అంటే యూ టేక్ ది టికెట్ దేర్ అన్నాడు వీళ్ళు టికెట్ నైన్ డాలర్స్ ఇద్దరు మనుషులు వెనక్కిపోదామా అని నేనంటే అలా అనుకండి తొమ్మిది డాలర్లో కొంప పొలిగింది ఏం లేదా అని వెళ్లి టికెట్ తీసుకొచ్చాడు సరే లోపలికి వెళ్ళాం వెళ్తే వేరీ దారి అంతా కూడా వుడ్డుతో బాగా చేస్తుంది అక్కడికి వెళ్తే ఎస్ ఒక చిన్న నీటి ధార అలా పైకి పడుతుంది అది చిటికిన వేలతో ధార ఆ ధార అది స్వచ్ఛమైన నీరు పడుతుండడం చేత ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇట్ రియల్లీ లుక్స్ లైక్ ఎ సిల్వర్ థ్రెడ్ అది సిల్వర్ థ్రెడ్ ఫాల్ ఐదు చూసాం వన్ మినిట్ లో అయిపోయింది ఇంకేదైనా చూసి ఇది ఉందా యూ కెన్ సిట్ హీర్ అండ్ ఎంజాయ్ ది నేచర్ వీ విల్ క్లోజ్ ది ప్రిమిసెస్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు వీవిల్ రింగ్ ఏ బెల్ అని చెప్పారు సరే ఇంకో గంట టైం ఉంది అక్కడే కూర్చుని కొంచెం సేపు అదంతా చూసి బెల్ కొట్టేదాకా ఎక్కడ ఉంటాం తొమ్మిది డాలర్లు ఇచ్చాం కదా అని ఫోర్ థర్టీకి బయలుదేరి బయటకు వచ్చాం దిస్ ఇస్ ది సిల్వర్ థ్రెడ్ పాల్ ఈ టూరిజం అంటే ఇలాగే ఉంటుంది స్వర్గం కూడా అంతే కామాత్మాన స్వర్గ పరాహ ఆ స్వర్గ ఆ టూరిస్ట్ మెంటాలిటీ ఏంటంటే ఏదో ఉందని టూరిజం అంత యాంటీ క్లైమాక్స్ అదే కానీ ఇంకేందుకు లేదు మీరు ఎప్పుడైనా ఆలోచించండి యాంటై క్లైమాక్స్ తాజ్మహల్ తాజ్మహల్ తాజ్మహల్ బై ది టైమ్ యూ గో దేట్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ ఇట్ ఇట్స్ ఆల్ యాంటై క్లైమాక్స్ బ్రోషర్స్ ఈవి బోల్డ్ అఫ్ ద బిల్డప్ సో ఎనీవే ఈ టూరిజం ప్రమోషన్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ టూరిజం కామాత్మాన స్వర్గపరాహ స్వర్గానికి హీజ్ ఆల్రెడీ ప్రమోటింగ్ టూరిజం టు హెవ్ ఎట్ వీళ్ళు కోరికలే వీళ్ళ మనస్సంతా కోరికలే స్వర్గమే వీళ్ళకి ముఖ్యం ఇంకేమీ అక్కర్లేదు ఓకే పోండి తప్పేముందంటే జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుదాం భోగైశ్వర్య గతిం ప్రతి హీ వాంట్స్ ఆల్ ది టైమ్ పవర్ అండ్ వెల్త్ భోగైశ్వర్య గతిం ప్రతి పవర్ ఈజ్ అ ఐశ్వర్య భోగ ఈజ్ వెల్త్ హీ వాన్స్ పవర్ అండ్ endukani why a person wants power you know why because he is empty within ibidi opposition party vallu edo prajakshemaantha maapmeo danakosame unnamani vallu gadabada chestu untaru they are interested in power they want power why because they feel empty without power ullana opposition party gabthe e party na all parties are like that so power mongers In a way, we also want power. We feel uh, oppressed by elements, by nature, by society, by everything. We feel oppressed. We feel small all the time. And so, if we don't have any power, if we don't have any power in our human body, we feel good about it. Because it is all empty within. So, that's why we don't have power. వీడు ఏమీ పవర్ ఉండదు వీడికి కానీ యజ్ఞం చేసినట్లయితే ఏదో స్వర్గం వస్తే ఆ స్వర్గంలోకి వెళ్తూనే ఏహ్ ఏహి రండి రండి అని అప్సర్ అసలు అపమానం చేస్తారు అనేప్పటికీ గుడ్ దిస్ లుక్స్ గుడ్ ఈ ఫీల్స్ కంఫర్టబుల్ అవుతుంది కొంతమంది మైక్ అంటే మహాప్రేమ ఉంటుంది స్టేజ్ మీద సీట్ అంటే చాలా ప్రేమ ఉంటుంది మొన్న ఒక సభ ఈ రాజకీయ పార్టీల్లో మరీ చేదొస్తాయి ఈ ఈ రకమైన ఎక్కువ స్టేజ్ మీద చిన్న ఇష్యూ చిన్న స్మాల్ ప్రాథింగ్ స్టేజ్ మీద యాభై కుర్చీలు వేస్తారు యాభై మంది నాయకులు స్టేజ్ మీద ఉంటారు ఓసారి స్టేజ్ కూలిపోయింది నాయకుల యొక్క సంఖ్య ఎక్కువైంది బరువు తట్టుకోలేక ఏ రియల్లీ ఇట్ వాస్ బ్రోకెన్ డౌ ఎందుకంటే ప్రతి చిన్న పెద్ద అందరు నాయకులు స్టేజ్ మీద ఎక్కేసి కూర్చుంటారు అందరికీ ఎంతమంది అంటే ఆ స్టేజ్ అంటే కింద పోండీ అందరూ స్టేజ్ ఎందుకు ఇక్కడ కింద మామూలుగా ఎదుర్కొన్నా ఉన్న కుర్చీలో కూర్చున్నామనే దృష్టే ఎవరికీ ఉండదు సో దే ఫీల్ దే ఫీల్ ఇన్ఫీరియర్ విత్ ఇన్ ఆల్ ది టైమ్ అండ్ సో దట్ సమ్హ్ ఆ లోటుని ఫీల్ పూడ్చేటువంటి ప్రయత్నం ఇది ఈ పవర్ అన్నది వై ఎనీబడీ షుడ్ హ్యావ్ పవర్ ఓవర్ అదర్స్ వై ఐ టెల్ యూ suppose nenu oka 10 mandu meeda naaku power undu ankonde that power binds me and binds them maaku yevvaru meeda ye power ledu they are free and i am free you are free idu oka pedda sookthi pujya swami ji yokka sookthi niralochan thalle chala goppa sookthi aacharinchadam kashtam you are free to the extent యు గివ్ ఫ్రీడమ్ టు అదర్స్ మనం అనుకుంటాము ఎదరవాళ్ళని మనం గుప్పిట్లో పెట్టుకుంటే అదేదో గొప్ప అనుకుంటాం ఎదరవాళ్ళు మన గుప్పిట్లో ఉన్నారు అంటే మనకి ఫ్రీడమ్ లేదని అర్థం అది మర్చిపోకుండా అండ్ ఇన్ ది లైఫ్ నథింగ్ ఈజ్ వర్త్ ద ఫ్రీడమ్ ఆ స్వాతంత్ర్యము మోక్షం అంటే అదేనండి ఫ్రీడమ్ ఈజ్ ది మోక్ష ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే ఈశ్వరుడు ఫ్రీ జీవుడు ఈజ్ నాట్ ఫ్రీ ఈజ్ పరతంత్ర ఈశ్వరుడు స్వతంత్ర సపోజ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ దెన్ యూ ఆర్ ఈశ్వర సో పీపుల్ భోగైశ్వర్యగతి ప్రతి దే వాంట్ వెల్త్ అండ్ ఎంపవర్ క్రియా విశేష బహుళాం భోగాలు కావాలి అంటే ఎవెవో కర్మలు చేసుకుంటూనే ఉండాలి రకరకాల కర్మలు చేయాలి భోగాలు కావాలంటే భోగాలు అంత తేలిగ్గా ఏమరావు ది హ్యావ్ ఏ ప్రైస్ యూ హెవ్ టు పే ది ప్రైజ్ భోగానికి రెండు రకాల ప్రైజ్ పే చేయాల్సి ఉంటుంది ప్రెషర్ ప్రెషర్ భోగం అంటే బిఫోర్ యూ గెట్ ఇట్ యు హెవ్ టు వర్క్ ఫర్ ఇట్ దట్ ఈస్ వన్ ప్రైజ్ అండ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఓవర్ యూ విల్ గెట్ ఏ కరెస్పాండింగ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ యూ హెవ్ టు పే ది ప్రైస్ ఆఫ్ పెయిన్ భోగానికి పెయిన్ ప్రైస్ గా రాత్రి ఆల్కహాల్ సేవిస్తే మొన్నటి పొద్దున్న హ్యాంగోవర్ ఉంటుంది యూ హవ్ టు పే ది ప్రైస్ ఆఫ్ హ్యాంగ్ ఓవర్ దట్ ఈజ్ వాట్ దే సేమ్ సో దేర్ ఈజ్ ఆల్వేస్ ద ప్రైస్ విచ్ యూ పే లేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్ అండ్ దేర్ ఈస్ ద ప్రైస్ విచ్ యూ పే బిఫోర్ హ్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్ ఏమిటి భోగం ఆ మధ్యలో భోగం ఓ పిసర్ అంత భోగం అది చాలా ఫ్లీటింగ్ అలా వస్తుంది మెరుపు మెరిసినట్టుగా వస్తుంది భోగం ఆఖరు అయిపోయింది భోగం ఒకసారి నేను లాస్ట్ వేగాస్ వెళ్ళాను మీకు అత్యద్భుతాలు చూపిస్తా ఉన్నారు మంచిది పాపం కష్టపడి మన మిత్రులు హెల్ప్ చేశారు వెళ్ళాలి అంతా ఎక్కడికి వెళ్తాం లాస్ట్ చూలేదు వేగాస్తు లేదు వెళ్తే ఆరింటికి మొదలు పెట్టాం పన్నెండు గంటల దాకా రోడ్లన్నీ తిరిగాం ఏవో ఈ దీపాలు ఆ దీపాలు చూసాం పన్నెండింటికి రూమ్కి వచ్చి పడుకుంటే కాళ్ళ నొప్పి మిగిలిన ఇంకేమీ లేదు అండ్ తర్వాత మనం అనుకోవాలి అంత కష్టపడ్డాం కనుక ఆ చూసినప్పుడు నేను ఆనందించి ఉంటాను అని అనుకోవాలి థింక్ లైక్ దాట్ దిస్ ఈస్ ది భోగాలు ఇలాగే ఉంటాయి కాబట్టి క్రియాభి జన్మ కర్మ ఫలప్రదం ఫైనల్ గా పుట్టుక మరణము అవి మిగులుతాయి మనకి జరామృతు అంచేతనే శ్రీకృష్ణుడు అన్నాడు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతేత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అని చాలా పవర్ఫుల్ వెర్సస్ అండి గీత వెర్సస్ అంచేతనే సమాజంలో ఎవరు గీతను చదవరు చేతారు తప్పించి భగవద్గీతను చదవరు ఎందుకంటే భగవద్గీత చదవడం ప్రారంభిస్తే మొదటిలోనే మీరు మీ స్ట్రక్చర్ అంతా కూలిపోతుంది ఏమేమి అబ్బో ఇదే మనకు అనుకూలంగా లేదే అని చెప్పేసి ప్రక్కన పెట్టేస్తారు సో భోగైశ్వర్య ప్రసక్ పవర్ అండ్ వెల్త్ ప్లషర్ అండ్ పవర్ వీటి ఎందు బాగా అటాచ్మెంట్ పెంచుకుంటాడు తప్పే ఉందండి హీ విల్ హ్యావ్ ఎ ప్లషర్ ఏ లిటిల్ ప్లషర్ రెండే లిటిల్ పవర్ వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ తయాపహృత చేత సాం వాటి ఎందుండే అసక్తి చేత వీడి యొక్క వివేక శక్తి నశించిపోతుంది అప్పుడేమవుతుంది వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే సమ సమాధి అంటే ట్రాన్స్ కాదు ఆత్మనిష్ట యు స్టే విత్ యువర్ సెల్ఫ్ జస్ట్ బీ ఇన్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్ అప్పుడు నీకు you will know the truth of your your your swarupa adilante matalu unnaye that ekagrata that uh, prasammata the composure quietude of the mind even you could to you don't know what is meditation it is called prasammata shanti these are all uh, certain uh, certain values of the mind that some should discover a value for it shanti శాంతి మనస్సు శాంతంగా ఉన్నది అంటే పీస్ఫుల్ గా ఉంది శాంతంగా ఉంది అంటే వీడు ఏమంటాడంటే నాకు బోర్ కొడుతుంది శాంతి నాకు నాకు ఎక్సైట్మెంట్ కావాలంటాడు వెళ్ళి ఎక్సైట్మెంట్ ఎందుక ఎక్సైట్మెంట్ యూఆర్ హ్యాపీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూఆర్ హ్యాపీ అంటే నోనో బోర్ కొడుతుంది అంటాడు శాంతికి బోర్ అని పేరు పెడతాడు బోర్లు పేరు Okay, now what you will do is bangi jumping, so this is a... So, so if uh, you we'll go to a crate, go to a platform, go to a lift, go to a lift, go to a lift, and if you look at that, you don't have any problem, go to a lift. If you go to a lift, go to a lift, go to a lift, go to a lift. Why do you need excitement? Why do you need excitement? అంటే ఆ శాంతి అనేదాన్ని అదొక వాల్యూని వాడు డిస్కవర్ చేసుకోలేకపోయిన జీవితంలో అండ్ హీజ్ పూర్ అర్ బై దాట్ సో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధు ద పీస్ ఆఫ్ మైండ్ ద కంపోజ్ ఆఫ్ ద క్వైట్యూడ్ ప్రసన్నంగా శాంతంగా మనస్సులో చలనమేం లేకుండా కదలిక లేకుండగా ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నట్లయితే అంటే మనస్సు లేక ఉండడమే మనస్సు అంటేనే కదలికకే మనస్సు అని పేరు కదలిక లేదు అంటే మీ యొక్క పూర్ణ స్వరూపము అప్పుడు మీరు అనుభవానికి వస్తుంది దాన్ని సమాధి అంటారు ఆ సమాధికి వీడికి కొంత నిశ్చయాత్మిక బుద్ధి ఉండాలి ఐ వాట్ ఇట్ అని దానికోసం కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది పాజిటివ్ వర్క్ ఏం చేయక్కర్లేదు వీడు ఎందుకంటే ఇట్ హ్యాపన్స్ టు బి హిజోన్ స్వరూప కాబట్టి పాజిటివ్ దాని గురించి దాన్ని సంపాదించడం కోసం మెరుగులు దిద్దక్కర్లేదు ఏదో బెడ్రూమ్ను అలంకారం చేసినట్టుగా దానికి ఏం చేయనక్కర్ అది ఎప్పటికీ సంసిద్ధంగానే ఉంది వాట్ ఆల్ హీ హ్యాస్ టు డూ ఈజ్ ఈ అవుట్ సైడ్ థింగ్స్ ఏవైతే డెవలప్ చేశాడో వీటన్నింటినీ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది హీ జస్ట్ కాన్ డూ ఇట్ ఎందుకని భోగైశ్వర్య ప్రసక్తానా చాలా దృఢమైనటువంటి అటాచ్మెంట్ ని వెల్త్ అండ్ పవర్ మీద డెవలప్ చేసుకుని ఉంటాడు సో హీ కాన్ డూ ఇట్ నేను చూస్తూ ఉంటాను ఒక డాక్టర్ చక్కటి సర్జన్ బ్యూటిఫుల్ సర్జన్ పేషెంట్ కి ఇచ్చ బ్లెస్సింగ్ టు ది పేషెంట్ బికాస్ ఈజ్ ఎ గుడ్ సర్జన్ బోల్ అంత డబ్బు భార్య పిల్లలు మంచి హౌస్ పిల్లలు మంచి సంస్కారం గలవాళ్ళు మంచి కల్చరల్లీ వెల్ నైస్ ఫ్యామిలీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళకి పోవడంత ధనం ఉన్నది మంచి డాక్టర్ అంటే డబ్బు ఎలాగా ఉంటుంది వాళ్ళు చిన్నంత తిని పది మందికి పెట్టదగ్గంత ఉన్నది అటువంటి ఫిలాంథ్రఫీ నేచర్ కూడా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ దే దిస్ జెంట్మెన్ హీ వెంట్ అండ్ కంటెస్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే వై వై హీ షుడ్ డూ దాట్ థిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వుడ్ నెవర్ రికన్సైల్ అంటే ఐ గుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ సీకింగ్ He must be seeking something. And there is no fulfillment on the matter. Ready? There is no fulfillment on the matter. Therefore, he is a seeking. He doesn't know that he doesn't analyze the life of a hypothetical character. I am analyzing. Without his knowledge, he is seeking fulfillment. What kind of fulfillment? Some pity amelior shunter. ఈ ఎమ్మెల్యేలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు వాటి చుట్టూ డఫేదార్లో ఎవడో కొంతమంది అయితే ఒక గన్ పట్టుకున్నావు నల్లటి కోట్ వేసుకున్నావు కూడా ఎవడో తిరుగుతూ ఉంటారు ఓ జీపు తర్వాత ఒక ఫ్లాగ్ ఇలాంటివి ఇవో ఉంటాయి కొంత పవర్ చిహ్నాలు ఇవో కొన్ని ఉంటాయి సో ఆ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల లేకపోతే వీళ్ళు కొంత అధికారాన్ని కూడా చలాయించవచ్చు సో దట్ కైండ్ అఫ్ఐ థింగ్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటే వీళ్ళేం మాట్లాడడానికి వీలుండదు బట్ ఆయన లేనప్పుడు కొంత అధికారం చేయొచ్చు మన ఆయన కాకపోతే మరో మరో ఒకళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు సంహౌ హీ థింగ్స్ దట్ దట్ ఈస్ దట్ విల్ గివ్ మీ అ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్ ఇటేజ్ అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే అలాగే ఉంటుంది ఎందుకంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేత సాం ఆ వివేక శక్తి పోయింది What we need and what we want, what we need. What we need is to explain how to live. If we are not aware of this, this is the religion, the Aishwarya. Aishwarya is a religion. Politicians are a cinema actor. They are a religion. A religion is a religion. A cinema actor is a political actor. It is a very a nexus. It is a very undesirable nexus for the society. Anyway, సో ఈ విధంగా భోగాలని వాటిని గట్టిగా నిందిస్తారు గీతలోనూ అక్కడ నేను ఏదో చేదస్తంగా చెప్పానని మీరు అనుకోకండి గీతలో లేని మాట ఒక్కడు కూడా నేను చెప్పలేదు ఒక ఒక్క శాతం కూడా నేను అతిశయోక్తి చేయలేదు ఎటు వచ్చి వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ మోడర్న్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను దట్ ఈస్ ది ఓన్లీ క్రైమ్ ఐ హ్యావ్ కమిటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఈస్ ఏ క్రైమ్ దట్ ఈజ్ మై క్రైమ్ Why I do that? I was a scientist. Why should I give such an examples? the exact idea that I could make is that I could get some examples. There should be some examples related to mine. If it's not either way she's causing love. That's why I say cabaret. Even if you tell you something that people говорит, if this is available on the app, the app that people have seen when it is in prison. కేవరే ఆల్కహాల్ అనేప్పటికీ మన దగ్గరికి వస్తుంది సో మన దగ్గర కంటే నా అభిప్రాయం కాంటెంపరీ సొసైటీ సో దిస్ వే వన్ షుడ్ బీ వెరీ కాషస్ ఈ భోగములో ఎందు ఐషుడ్ పవర్ వీ డోంట్ నీడ్ ఎనీ పవర్ ఇన్ఫాక్ట్ ఏదైనా కొద్ది పవర్ మన చేతిలో ఉంటే దానిని ఎంత శీఘ్రంగా వీలు అంత శీఘ్రంగా పరమేశ్వరుడి పాదముల మ్రోల సమర్పించేసి కూర్చోడం ఏ పవరో లేదు ఐ హామ్ ఇన్ ది మార్కెట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవరింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ యూ బికమ్ ఏ నో ఫస్ట్ బై శరణాగతి దెన్ యూ విల్ బికమ్ ఎవరీ ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ నో శరణాగతి యొక్క లక్షణం సో ఈ విధంగా చూడండి అజ్ఞానము బాగా హైలీ కల్చర్డ్ కర్మకి కట్టుబడి ఒక రకమైన స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ అండ్ కల్చర్డ్ లైఫ్లో ఎంత అజ్ఞానం ఉందో మీరు ఆలోచించండి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఇప్పుడు ఆ శ్లోకం అవిద్యాయా అంతా నేనేం చేశానంటే భగవద్గీతలోకి వెళ్ళిపోయాను ఈ శ్లోకం చెప్పి భగవద్గీతలోకి వెళ్ళిపోయాను ఎందుకంటే భగవద్గీత అన్నది అది ఉపనిషత్తుల సారం అది భగవద్గీత ఆ సో ఉపనిషత్సూ అని వస్తూ సారమంతా కూడా అక్కడ చాలా సరళమైన భాషలో పెట్టేశారు శ్రీకృష్ణుడు అంచేత అందులో శ్రీకృష్ణుడు అలాంటి వాడంటే కాంటెంపరీ సొసైటీ యొక్క లోతుపాతులన్నీ తెలుసున్నవాడు ఆయన ఆయన ఋషిశృంగులాగా ఎక్కడో మూల కూర్చొని తపస్సు చేసుకున్నవాడు కాదు ఆ సొసైటీలో అందరితో పాటు దుర్యోధనుడితో భుజం మీద చేవేసి తిరిగేసి అందరితో పాటు తిరిగి జరాసంధుడు వీళ్ళందరూ ఆయనకు ఒక రకంగా దోస్తులే ఒకప్పుడు దోస్తులో ఒకప్పుడు ఎదిమీస్ వాట్ ఎవర్ దెర్ ఆర్ నో ఎనిమీస్ వర్ హిమ్ సో హీ నోస్ అంచేతనే హీ కుడ్ పుట్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్ ఇన్ సచ్ ఎ సెక్సింగ్ లాంగ్వేజ్ సో గీత యొక్క విశిష్టతది వెరీ క్లోజ్ టు హ్యూమన్ లైఫ్ అనమాట సో అవిద్యాయాం అంతరే వర్తమానా వీళ్ళు ఈ భోగైశ్వర్యములకు కట్టుబడిన వాళ్ళు వైదిక కర్మానుష్ఠానం చేసేవాళ్ళు లేకపోతే టెంపుల్ వర్షిప్స్ అవి చేస్తున్న వాళ్ళే అయినా కూడా స్టిల్ దే ఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అజ్ఞానం ఎందుకో తెలుస్తున్నా అండి ఆత్మకర్త అని అనుకున్నాడంటే వాడికి ఏమీ తెలియలేదని అర్థం నిన్న ఉపదేశ సహస్రంలో ఈ శ్లోకాలు చూస్తున్నాము ఆ కర్తను అని అన్నాడంటే వాడికి ఏమీ తెలియలేదనర్థం వాడు అసలు ప్రకృతి యొక్క స్వరూపాన్ని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని వాడు ఏమీ ఇన్వెస్టిగేట్ చేయలేదని అర్థం వాడు మన క్లాసులో నెల రోజులు కూర్చుంటే కానీ వాడి బుద్ధి కొంత క్లీనప్ అవ్వదు సో అదే అజ్ఞానం అంటే అవిద్యాయామంతరే వర్తమానా దెన్ ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ నో అండ్ నోస్ దట్ హీ డస్ నాట్ నో దెన్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ నోయింగ్ కానీ వీడు అలా కాదు హీ డస్ నాట్ నో అండ్ డస్ నాట్ నో దట్ హీ డస్ నాట్ నో ఏదో ఇలాగా యూ కెన్ ఫ్లే విత్ ఇట్ సో స్వయం ధీరా పండితం మన్యమానాహ హీ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు మహాజ్ఞానివని చెప్పేసి ఈయన్ని మోత ఈయన్ని పలకి మోసి వాళ్ళు అరడదని మంది శిష్యులు ఉంటారు దే ఆర్ ది ప్రాప్స్ ఫర్ దిస్ జెంట్లుగా సో స్వయం ధీరా చూడు నా చుట్టూ పది మంది ఉన్నారు నేను జ్ఞాని వాళ్ళని చూపించి స్వయం పండితం మన్యమానాహ సో జంఘన్యమానాహ జంఘన్యమాన అంటే శంకర్లు చెప్తారు అర్థం సో హీ విల్ కర్ వీ విల్ సి భాష్యంలో చెప్తాము పరియంతి అంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు పరితహ అంటే ఈ లోకంలో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు కామన ప్రేరితులై పది చోట్లకి తిరుగుతూ ఉంటారు కామన ప్రేరితులై తిరుగుతారు తర్వాత యజ్ఞం చేసే స్వర్గానికి వెళ్ళారనుకోండి మళ్ళీ వాపస్ పరియంతి మూఢాహ మూఢ అంటే ఏదో తిప్పుతున్నారని అనుకోదు మీరు మూఢ అంటే యామోహిత డెల్యూడెడ్ ఆ డెల్యూషన్ ఏమిటో మీకు నేను ఇందాక మనవి చేశాను మూఢాహ వీళ్ళు కొంతమందికి గురువులు కొంత వీళ్ళకు కొంతమంది శిష్యులు కూడా అను పైగా అంధేనైవ నీయమానా యథాంధాహ ఒక గురుడి వాడు పది మంది గురుడి వాళ్ళని దారి చూపిస్తూ వాళ్ళని మార్గదర్శనం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు వీడు అంధుడు అంధుడు అంటే ప్రజ్ఞాంధ ఇత్య ప్రజ్ఞా వివేక ప్రజ్ఞ లేని వాడు పది మందిని ఓ మార్గంలో నడిపిస్తాడు ఆ మార్గం వీడికి తెలియదు వీడికి హీ ఈజ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ షూర్ అయిన్ టెలింగ్ హీ ఈజ్ నాట్ ష్యూర్ అండ్ ఓసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన ఒక బిషప్ కూర్చున్నాడు అండ్ దెన్ ఐ కెన్ అకామిడేట్ బిషప్ i don't have any problem you know why because he is also atma and kuda oka ishwaru yokka swaroopam aitta tarvata i have a respect for christ respect i have uh, devotion for christ he might have write ante nannu convert chese prayatnam chese star so unde meelo meeru manlo lopai gari ga annanu nenu so i have a greatest devotion for christ and so he is worshiping christ and i adore him for that so i don't have a problem with him he has a problem with me and the very first question he asked me is which god you worship why he should uh, what is this uh, why he should do that you just imagine the psychology and then i said how many gods are there how many gods are there you think about and i am not no no you are not answering my question you tell me how many gods are there then i will tell you which god i am worshipping how many gods are there or oh, you are you a hindu yes i am a hindu there is no doubt about it i am a hindu oh you must be worshipping rama krishna etc ha i worship one god who is same as your god there are not so many gods your god my god there is only one god and i am for me the name rama krishna is okay for me i need not import a new name for that god the indigenous name is okay for me anjetha anjetha what is wrong in knowing about christ i am telling you an exact discussion frankfurt minchi mumbai vachidaaka jarigina idanamata So what is wrong in knowing about Christ? Nothing wrong. We should know about Christ. And I know. You don't know it. I know. You don't uh, think that I don't know. I know. I need not tell you how much I know, etc. But I know. You, you don't uh, underestimate. Then uh, I am glad that you know about Christ. Yes. But I asked him, do you know anything about Mahavir? Lord Mahavir? Do you know? God, Buddha, Rama, Krishna, these four, you know. And he did not answer. I told him, you don't answer me. You are doing an injustice to your own culture, your own motherland and your own lineage by disregarding these four names and holding on to some other extra imported names. సో అంధేనైవ నియమానా యథాంధ ఒక అంధుడు ఉంటాడు వాడుకు పది మంది అంధులు వెరీ ఫన్నీ సొసైటీ అయి కలియ్ డోంట్ వరీ అబౌట్ ది సొసైటీ సో యూ యూ డోంట్ బికమ్ ఫాలో ఇర్ అఫ్ ఎన్ అంధ యువంటే మీరు కూర్చున్న వాళ్ళని నా అభిప్రాయం కాదు శృతి యొక్క బోధ సో దట్మచ్చి జడ్జిమెంట్ వన్ షుడ్ బి ఏబుల్ టు డూ కాబట్టి అంధేనైవ నియమానా యథాంధ అంటే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ది బ్లైండ్ లీడింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ది బ్లైండ్ దీనికి ఓ మహాత్ములు దృష్టాంతం ఒకటి చెప్పారు మేషాంధ మేషాంధ ప్రపాత మనకి సంస్కృతంలో న్యాయాలు ఉంటాయి కదా మేషాంధ ప్రపాత ఇప్పుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ నేను చూశాను దాని మీద రిపోర్ట్ కూడా డిస్క్రిప్షన్ కూడా చదివాను ఒక రైల్వే ట్రాక్ ఉంది ఈ రైల్వే ట్రాక్ పక్కన ఒక గోడ ఒకటి కట్టారు ఎందుకంటే స్టేషన్కి సమీపంలో ఏదో గోడో ఏదో కడతారు అయితే ఆ గోడ కట్టేప్పుడు ఇసుక వేసి సిమెంట్ వేరు రైల్వే వాళ్ళు కట్టేదంటే సిమెంట్ వేరు ఇసుక వేసి సో రైల్వే వాళ్ళు కాంట్రాక్ట్కి ఇస్తారు ఆ కాంట్రాక్టర్ ముందే మాట్లాడుకుని వన్ ల్యాక్ శాంక్షన్ అనుకోండి వన్ ల్యాక్లో మీకు ఇరవై వేలు వర్క్కి ఇరవై మిగిలిన అరవై వేలు అయినవి ఆ లెక్కలో మాట్లాడేసుకుంటారు ముందే అంచేత ఇరవై తో మొత్తం గోడ కట్టేయాలంటే ఇటకలే వస్తాయి ఇరవై కి. సిమెంటు నువ్వు సిమెంట్ రాదు ఇంకా ఇటకలును ఇసుకే వస్తుంది వాటితో కలిపేసి కట్టేస్తాడు ఏదో సిమెంటు ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో సిమెంట్ దానికి వేసి కలిపేసి కట్టేస్తాడు నేను చూస్తూ ఉంటాను గట్టి కట్టేస్తాను పక్కన రోడ్డు పక్కన ఈ స్టార్ంగ్ వాటర్ డ్రైన్ కడుతూ ఉంటారు మా మా ఆశ్రమం ముందు కడుతున్నారు నేను రోజు నేను ఇవాళని చూస్తూ ఉంటాను వాళ్ళు ఎలా కట్టేస్తారంటే అది మళ్ళీ సంవత్సరం చెప్పేకి గేవే ఉండవు రాళ్ళు మిగులుతాయి రాయికి రాయికి మధ్యలో సిమెంట్ ఉంటుంది అది ఉండదు యువే పుష్ ఇట్ ఈస్ గాన్ సో అలాగంటే గోడ ఒకటి కట్టారు అది కట్టే పోయే ఇటకలన్నీ పోయాయి సో చిన్న పెట్ట గోడ ఉంది ఒక ఇరవై మేకలో గొర్రెలో వస్తున్నాయి వీటిలో ఒక గొర్రెకి ఆ రైల్వే ట్రాక్ మీద ఇట్ సా సంథింగ్ ఏదో ఆన్ ది ట్రాక్ ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ట్రాక్ ఏదో సమ్ అరటి పండుగ ఏదో కనపడింది ఒక గొర్రెకి ఎందుకునో అటువైపు వెళ్లాలనిపించింది ఇట్ జంప్ ది వాల్ స్మాల్ వాల్ పడిపోయింది కదా సగం వాల్ ఇట్ జంప్డ్ ది వాల్ ఇట్ జంప్డ్ ది వాల్ అండ్ ల్యాండెడ్ అన్ టు ది అందుకోసమే గోడ కట్టారు ఇక్కడ పక్కనే ఉంటుంది కదా గోడ పక్కనే ట్రాక్స్ అక్కడ ల్యాండ్ చేసి కొంచెం ముందుకు వెళ్లాలి అది పర సంప్రదేశం సరిగ్గా టైంకి ట్రైన్ వచ్చింది అండర్ ఇట్ ఇట్ వెంట ది ట్రైన్ అయితే చిత్రం ఏంటంటే ఇది జంప్ చేసేప్పటికీ అటు ట్రైన్ వస్తూనే ఉంది ఇది మిస్ అయి ఉండొచ్చు ట్రైన్ అని కానీ దీని వెనక్కాలన్నావు మిస్ అవ్వవు బట్ అవన్నీ కూడా టక్ టక్ టక్ టక్ ఇరవై జంపు చేసాయి ఒక్క మేక ఒక్క గుర్రె జంపు చేసేప్పటికీ ఇరవై జంపు చేసే అండ్ వెరీ ఫ్యూ కుడ్ క్రాస్ టు దట్ సైడ్ జస్ట్ ఔట్ ఆఫ్ షీర్ నెంబర్ సమ్ ఆఫ్ దెమ్ వర్ పుష్డ్ అవుట్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డైడ్ అండర్ ది వీన్స్ అంధేనైవ నీయమానా యథాంత this is what is called meshi ప్రపాత అంధ న్యాయం ప్రపాత అంటే కట్టగట్టుకుని పడిపోవడం వెళ్ళిపోయి దాన్ని మేషీ ప్రపాత అంటారు మేషీ ప్రపాత అంధ న్యాయం సో అలాగా అజ్ఞానంగా అలాగా మనం అలా వెళ్ళిపోకూడదు ఎప్పుడు నిలబడి అంతర్ముఖునిగా ఉండి ఆత్మనిష్ఠునిగా ఉండి తన హృదయంలో విరాజిల్లేటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుని ప్రయత్నం చేయాలి కానీ సావకాశంగా కంగారు లేకుండా వైరాగ్యాన్ని బాగా డెవలప్ చేసుకుని చేయాలి కానీ ఊరికే ఈ భోగైశ్వర్యముల వెంట పడి పరిగెత్తివడికి ఈ స్వరూపము తెలియదు అని నింద కర్మకాండ మీద పెద్ద నింద కామ్యకర్మల మీద ఎంత నిందంటే ఏ ఆశ్చర్యమేం లేదు భగవద్గీత నిండా నిందే కామ్యకర్మల నింద శాస్త్రం యొక్క స్వరూపం అలాగే ఉంటుంది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కామ్యకర్మాలను నిందించారా మరి ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ తెలుసున్నవాడు క్వాంటమ్ మెకానిక్స్ అవి తెలుసున్నవాడు డాల్టన్ అటామిక్ థీరీ చాలా గొప్పది అన్నా అనమంటే అంటాడా డాల్టన్ అటామిక్ థీరీ ఈజ్ నాట్ కరెక్ట్ అనే అంటాడు